బ్రహ్మస్పత ఆన శ్రం సాదన శ్రీ మహాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే దురు పరంపరా అహమాత్మాురాకే సర్వూతాశయ స్థిత ధ్య భూత ఇది విభూతి మొదలుపెట్టాడు ఆయన చెప్పడం అంచేతనే శంకరుల అవతారికలో ఇలా అంటారు త్ర ప్రథమే చాలా విభూతులు చెప్పాల్సి ఉంది ఆ విభూతులు ఎందు కు అంటే తాసు విభూతుసు రథమేలా మొట్టమొదటగా ఒక విభూతి చెప్తాను దానిని నువ్వు వినవలసింది మొట్టమొదటి విభూతి ఏమిటంటే హే అహం ఆత్మ నేను ఆత్మను ఈ ఆత్మ అనే పదాన్ని మీరు ఆత్మ అంటే విష్ణు అని ఆత్మ అంటే శివుడు అని అలాగే అర్థం చెప్పకూడదు అలాగంటే అర్థం చెప్తే ఇంకసలు శాస్త్రానికి ఏ రకమైన మర్యాద లేకుండా అయిపోతుంది నీకు తోచిన అర్థంలో ఎవరికి తోచిన అర్థంలో వాళ్ళు చెప్పేస్తే ఆత్మా అన్న అని దాని వివరణ ఆత్మ అనే వివరణ ప్రత్యగాత్మ అంటే ఆత్మా అనే పదములకు అనన్య అనర్థము అంటే నీవు ఏదో దానికంటే భిన్నము కాదు అన్యము కాదు ఇతరము కాదు నాట్ ది అదర్ అనర్థం ఆత్మ అంటే ఆత్మా అనే పదానికి వివరణ ప్రత్యేగాత్మ అంటే ఆత్మ అనేది ఏదో తెలియాలంటే అది అది నా ఎందే నేనే అయి ఉన్నది అటువంటిప్పుడు దాన్ని ఏ విధంగా మనం చేరుకుంటాము దాన్ని ఏ విధంగా ముందు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడం ఒక స్టెప్ చేరుకోవడం రెండో స్టెప్ ఫైనల్ స్టెప్ సో అది ఎలాగో ఉంటాయి ప్రత్యగ్ ఆత్మ ప్రతి అంచీ అంచుగత ధాతువు అంచు గతం వెళ్ళుటా అని అర్థం ప్రత్యేక అంటే వెనక్కి పీచేముడు అని అంటారు కదండి పీచేముడు సో దేవుడి దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం ఆగేముడు అని ముందుగా ఆగే ఆగేబడ్ అలా నడిపిస్తారు ఇది అధ్యాత్మ విద్య కదా ఇది అధ్యాత్మ విద్య ఆగేబడ్ అంటే ఇప్పుడు దేవుణ్ణి మీరు దర్శించాలంటే మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడా కాశీలో ఉన్నాడా లేటెస్ట్ తిరుపతిలో ఉన్నాడు అనుకోండి వెంటనే యు గో ఆన్లైన్ అని పర్చేస్ నారాయణాద్రి టికెట్ రాబోయే రెండు నెలల దాకా దొరకవు ఆ తర్వాత ఏమైనా ట్రై చేసుకోవాలి ఇది ఆ గే ముందుకు వెళ్ళాలి నారాయణ దిటికెట్టు కొనాలి రైలు ఎక్కాలి తిరుపతిలో దిగి మళ్ళీ బస్సు ఎక్కి అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఏదో క్యూలు ఏకి క్యూయో మరో క్యూయో అలా ముందుకు వెళ్తూ ఉండడే అక్కడ ముందు ఉంటాడు దేవుడు ఆల్వేస్ హెడ్ ఆఫ్ యూ ఇది ఒక పద్ధతి కానీ ఆధ్యాత్మ వెనక్కి పెరగాలి సో ప్రత్య ప్రతి అంచు ప్రతి వెనుకకు అంచు వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి మనిషి ఎలా ఇది నాది ఇది నేను ఇది నాది ఇది నాది నేను చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంది మనిషి ఎప్పుడు కూడా బాహ్య విషయాల గురించి ఎప్పుడు సంకల్పిస్తూ ఉంటాడు మీరు నిద్రలేచింది మొదలుకొని మళ్ళీ తిరిగి నిద్రలేచిపోయే వరకు మీరు దేన్ని సంకల్పిస్తున్నారో మీరు గమనించండి మీరంతా ఎప్పటికీ కూడా బాహ్యమున విషయాలని సంకల్పిస్తూ ఉంటారు బాహ్యం అంటే మీకంటే బహిషి భాష్యంలో ఉండేది ఎప్పుడు అవే సంకల్పిస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏం చేయాలి పీ చే అంటే బాహ్య విషయములను సంకల్పించటం మానేవేయండి సో కంటితోటి రూపములను చూడటం మానేయండి ఆ రూపాల్లో దేవుడు ఇప్పుడు ఆత్మ కదా ఆ రూపాల్లో ఆత్మ ఉండదు శబ్దాల్లో ఆత్మ ఉండదు గంధాలలో ఆత్మ ఉండదు స్పర్శల ఎందు ఆత్మ ఉండదు సో శ్వసములో ఎందు ఆత్మ ఉండదు కాబట్టి వాటిని వదిలిపెట్టేదంతా కూడా అనాత్మ వర్గము జగత్తు అనిత్యము ఆ రూపాత్మకము నిత్య అనాత్మ చోటుగా ఇసుకో వదిలిపెట్టేస్తారా ఇప్పుడు మరి ఎక్కడికి వచ్చారు జగత్తును వదిలిపెట్టేస్తే ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు నేను జగత్తును వదిలిపెట్టేస్తే నేనులో చేరుకుంటాను నేను జగత్తును వీధిపెట్టేదాకా నేనులో చేరుకోను ఇప్పుడు వీడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఎగరవాడు ఏదో చెప్తూ ఉంటే ఆ చెప్పేది వీడు తలకే ఊపితూ ఉంటాడు కానీ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వీడికి అర్థం అవుతున్నా కానీ వీడు చెప్పేది వీడు వింటా అప్పుడు అడుగుతారు ఎక్కడ ఉన్నావా అనేది అడిగితే సారీ నేను ఇలా విశాఖపట్నంలో మా ఫ్రెండ్ ఉన్నాడు వాడి గురించి ఆలోచిస్తున్నాను అంటే విశాఖపట్నంలో ఉన్నాడు అనమాట హైదరాబాద్లో ఉన్నాడేమో అని వీడు చెప్తున్నాడు కానీ వాడు విశాఖపట్నంలో ఉన్నాడు కాబట్టి మనిషి ఎప్పటికీ అలా బాహ్యమునందు సంచరిస్తూ ఉంటాడు మనస్సుతో సో ఈ స్టాప్లో బాహ్యం జగత్తునందు మీరు సంచరించడం ఎప్పుడైతే అంటే జగత్తునందు ఉండడం మానేస్తే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు తన ఎందు ఉన్నాను నేను నా ఎందు ఉన్నాను నేనుగా ఉన్నాను నేనుగా ఉన్నప్పుడు నేను అనేదానికి ప్రతిష్ట ఆశ్రయము ఫౌండేషన్ ఏది ప్లాట్ఫామ్ ఏది అన్నది పరిశీలించాలి నేను అనేదానికి ప్లాట్ఫామ్ ఏది అనేది పరిశీలించాలి ఇప్పుడు నేను అన్నదానికి ప్లాట్ఫామ్ ఏదో మీరే చెప్పండి నేను డెబ్బై ఐదు కేజీలు ఉన్నాను హోప్ఫుల్లీ ఓకే ఇప్పుడు ప్లాట్ఫామ్ ఏది నేనికి దేహము నేను ఐఆమ్ ఫెయిర్ అండ్ లవ్లీ దీనికి ఇప్పుడు దేని ప్లాట్ఫామ్ ఏమిటి నేనుకి దేహము నేను రిటై నేను రిటైర్ అయిపోయాను ప్లాట్ఫామ్ ఏమిటి దేహము నేను షష్టి పూర్తి చేసుకున్నాను దీనికి ప్లాట్ఫామ్ ఏమిటి దేహము నేను సీనియర్ సిటీజన్సే దీని ప్లాట్ఫామ్ ఏమిటి దేహము కాబట్టి వీడు జగత్తునైతే వదిలిపెట్టాడు కానీ దేహాన్ని వీధిపెట్టడం దేహాన్ని ఫౌండేషన్ కింద చేసి పెట్టుకుంటాడు అది కూడా నేను కాదు అది కూడా అసలైన నేను కాదు ఎందుకంటే దేహం మీరు ఏదైతే అంటున్నారో వాస్తవానికి అది జగత్త జగత్తుండే వచ్చింది ఇప్పుడు మీరు బాగా స్వీట్లో వీటినేస్తారనుకోండి అప్పుడు బాడీ వెయిట్ పెరిగిపోతుంది దాన్ని బాడీ అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు బాహ్యంలో గి గింజలు వెత్తములు అవి మీరు ఇంట్లోకి తీసుకొస్తారే అక్కడి నుంచి వచ్చింది నేను మామూలుగా ఈ లెస్ట్లో చెప్పేదాన్ని అక్కడ వాళ్ళు మార్చని పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి అండ్ ఆ షాప్స్లో ఆ షెల్ఫ్స్లో బియ్యము పప్పులు ఉప్పులు అన్ని వెచ్చాలన్నీ ఆ షెల్ఫ్స్లో ఉంటాయి నేను ఏమని చెప్పేవాడిని అంటే ఆ షెల్ఫ్లో ఏదైతే ఉందో అదే ఇది అని చెప్తా ఉంది కరెక్టే కదా షెల్ఫ్ లో ఉంది కానీ వాస్తవానికి ఆ షెల్ఫ్ లో ఉన్నదే ఇది కాబట్టి దేహము అని మీరు జగత్తు కంటే వేరే ఏమీ లేదు అంచేతనే మన మహర్షులు ఏం దేహానికి పాంచభౌతిక దేహము అని పేర్పెట్టారు వ్యక్తిగా దేహం అనకుండగా అని పేరు అంటే పంచభూతములతో తయారవుతూ ఉంటుంది ఈ దేహం ఈ దేహంలో నీరు ఉంటుంది డెబ్భై శాతం నీరు ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది బాహ్యం నుంచి వస్తుంది ఈ దేహంలో సాలిడ్ పదార్థము టిష్యూస్ ఉంటాయి అవి ఎక్కడి నుంచి వస్తాయి బాహ్యం నుంచి మనం తినే ఆహారం రూపంగా వస్తాయి దేహంలో ప్రాణవాయు ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుంది బాహ్యం నుంచి వస్తుంది దేహంలో ఉష్ణం ఉంటుంది అది కూడా బాహ్యం నుంచి వస్తుంది దేహంలో ఆకాశం ఉంటుంది అది బాహ్యంలోనూ ఉంటుంది లోపల కాబట్టి జగత్తులో ఏముందో దేహంలోనూ అదే ఉంది కాబట్టి జగత్తు అనాత్మ అయితే దేహం కూడా అనాత్మవుతుంది దేహము నాకు తెలుస్తూ నేను తెలుసుకునే తెలివిని కానీ తెలియబడే భౌతిక పదార్థం నేను కాబట్టి నేను అనే అనుభవానికి అదొక అనుభవం నేను అనే అనుభవం నేను అనే అనుభవం ఉంది కదా మీకందరికీ నేను అనే అనుభవం ఉంది నేను అనే అనుభవం ఇప్పుడు ఈశ్వరుని యొక్క అనుభవం మీకు కలిగిందంటే అంటే మాకు కలగలేదు అని మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక ఆయన అన్నారు నాకు యొక్క అనుభవం కలిగిందని అన్నారు అంటే నేను ఆశ్చర్యపోయింది వ్యాసమహర్షి అనుభవం కలగడం అంటే ఏమిటి కదా పుష్పం జరిగి ఆయన చెప్పిన బోధ తెలుసుకున్నారా ఏమని అడిగారు అందుకే అలా కాబట్టి వ్యాసమహర్షి నాకు దర్శనం ఇచ్చారు సో అలా ఇప్పుడు దేవుడి యొక్క దర్శనం అయితే అది అది చెప్పలేనామాట నేను అనే అనుభవం విషయంలో ఎన్ని సందేహం లేదు కదా కాబట్టి నేను నేను ప్లాట్ఫామ్ సరిగ్గా ఉండాలి తప్పు ప్లాట్ఫామ్ని పెట్టుకోకూడదు నేను ఆశ్రయము తప్పుగా ఉండకూడదు నేను అంటే అది ఆత్మ అనాత్మని ఆశ్చర్యంగా పెట్టుకోకూడదు దాన్ని ఆత్మ అనాత్మ వివేకము లేకుండా మీరు అనాత్మని పట్టుకుని నేను అని పెట్టు కూర్చుంటే ఆ వివేకం లేకుండా పోయింది అని అర్థం కాబట్టి దేహము ఆత్మ కాదు తీసుపక్కన పెట్టండి ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి నేను దేహంతో ప్రారంభించి ఇంకా లోపలికి వెళ్ళాలి కర్మే నేను నడుస్తున్నాను నేను నడుస్తున్నాను నేను కాళ్ళు నేను పట్టుకుంటున్నాను నేను చేతులు నేను మాట్లాడుతున్నాను అంటే నేను వాక్ అయినట్టు కాబట్టి ఇవి కర్మేంద్రియములు ఈ కర్మేంద్రియములు కూడా నేను కాదు అది కూడా భౌతికములే భౌతికమైన దేహము ప్రాణశక్తి ద్వారా చలింపజేయదడి అవి కర్మేంద్రియములుగా చలామణి అవుతూ ఉన్నాయి అవి వాటిని నేను దర్శిస్తూ ఉంటాను వాటిని నేను తెలుసుకుంటూ ఉంటాను కూడా కర్మేంద్రియములు కూడా ఆత్మ కాదు వాటిని పక్కన పెట్టండి ఇంకా లోపలికి వెళ్ళండి జ్ఞానేంద్రియములు నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను ఆస్వాదిస్తున్నాను ఆఘ్రానిస్తున్నాను సృశిస్తున్నాను అనే అనే సందర్భంలో ఆయా జ్ఞానేంద్రియముల ఎందు నేను అనే ఒక అధ్యాస అధ్యాస అంటే ఆత్మ కాని దానిని ఆత్మాని భ్రమించుత దాని అభ్యాసం అంటారు అటువంటి అభ్యాస జ్ఞానేంద్రియములపై మనకు అనుభవంలో వస్తూ ఉంటుంది అది కూడా అజ్ఞానం చేతనే వచ్చింది దానిని కూడా తిరస్కరించండి నేను జ్ఞానేంద్రియములు కాదు ఇప్పుడు అసలు కష్టం ఇప్పుడే ప్రారంభం అవుతుంది ఇంతవరకు కష్టమే కాదు అసలు ఇంతవరకు చాలా తేలిక ఇప్పుడు ప్రారంభం అసలు ఘట్టం అంతా ఇప్పుడే ఉండదు విషమ ఘట్టం వేదాంత శాస్త్రంలో కల్లా చాలా విషమఘట్టం ఏమిటంటే మనస్సు నేను మనస్సు కాదు అంటే మనస్సులో ఏవో సంకల్పాలు పుడుతూ ఉంటాయి వాటిని అది నా నేను కాదు నాది కాదు నేను వాటిని చూసేవాడినే కానీ నేను అది కాదు ఆకాశంలో మేఘాలు వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి ఆకాశానికి వాటితోటి స్పర్శ ఉంది అదేవిధంగా మనస్సులో సంకల్పాలు పుడుతూ ఉంటే పోతూ ఉంటాయి ఆత్మ చైతన్యానికి ఆత్మ సాక్షిగా ఉంటుందే తప్ప వాటితోటి తాదాత్మీయమును చందరు మనస్సులో ఒకనొక అవస్థకి సుఖము ఉంటుంది అది ఆత్మ యొక్క అవస్థ కాదు అది మనస్సు యొక్క అవస్థయే మనస్సు ఒకప్పుడు దుఃఖంతో ఉంటుంది అది కూడా ఆత్మకి సంబంధం ఏం లేదు దాంట్లో అది మనస్సే కాబట్టి నేను మనస్సును తెలియవాడను మనస్సు యొక్క చలనాన్ని చూచువాడము మనస్సే నేను కాను సో ఇది వినడానికి చెప్పడానికి కూడా కొంచెం విదూరంగా ఉంటుంది ఇది కొంతమందికి ఇష్టం ఉండదు కూడా నేను ఏదో ఇలా కూడాను ఇలాగా యు ఆర్ నాట్ యువర్ బాడీ అని ముందు ఏం చెప్పాం దేహం అది నువ్వు కాదు నీది కాదు అంటే మరి ఇంక నేను కాకపోతే నాకు కాకపోతే మరి ఇంకేమడదాయా అని వచ్చి మీరు కావర్ కొట్టుకుంటే నేను చెప్పగలిగేది ఏమి ఉండదు కానీ యు ఆర్ నాట్ యువర్ బాడీ అయితే నేను అక్కడితో ఆగలేదు ఇంకొంచెం ముందుకు వెళ్ళి యు ఆర్ నాట్ యువర్ మా యు ఆర్ నాట్ యువర్ మా అప్పుడు మీకు ఒళ్ళు మండిపోయి మరి ఏమంటావా పంచులో దేహము నేను కాకపోతే మనస్సుగా కాకపోతే మరి నేనే మరి అదే సమస్య అది తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం అంతా కూడా కాబట్టి యు ఆర్ నాట్ యువర్ మై ఇంకొంచెం లోపలికి వెళ్ళండి ఇంకేముందండి లోపలికి వెళ్ళడానికి ఉంది బుద్ధి ఇంటలెక్ట్ మనస్సులో సంకల్పాలన్నీ కూడా బుద్ధి నుంచి పుట్టుకొస్తాయి బుద్ధిలో అవి వాసన రూపంగా ఒక ఇంప్రెషన్ రూపంగా ఉంటాయి ఈ సంకల్పాలన్నీ ఆ ఉండబట్టే అవి పుట్టు అలా పైకొస్తూ పైకి వస్తుంది అంటే లోపల ఉంటేనే పైకి వస్తుందండి లేకపోతే పైకి ఎలా వస్తుంది ఇప్పుడు అంకురం పైకి వస్తుందంటే అంకురం యొక్క బీజము లోపల మట్టి లోపల ఉందా అలాగే మనస్సు సంకల్పాలు వస్తున్నాయి అంటే దానికి సంబంధించిన సంస్కార రాశి బుద్ధి అనకూడదు ఆ బుద్ధి ఇంటలెక్ట్ అని అంటారు ఆ ఇంటలెక్ట్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అది కూడా మీకు తెలిసేది కనుక మీ చేత ప్రకాశింపజేయబడేది కనుక మీకంటే భిన్నము ఇతరము అంటే అనాత్మ బుద్ధి కూడా అనాత్మే ఇంకా ఇంక అహంకారము అని ఈగో దిస్ ఈస్ మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఈగో అహంకారము అంటే ఈ దేహము నేను అని ఈ దేహము ఇంద్రియములు మనస్సు వాటిలో ఉండే సుఖ దుఃఖములు వీటన్నిటితోటి మీరు తదాత్మ్యాన్ని చెంది మమేకమై ఆ తదాత్మ్యము నుండి ఒక ఎంటిటీ పిలుతుంది ఒక తత్వం పురుతుంది ఆ తత్వం పేరు అహంకారం ఇప్పుడు నేను బ్రాహ్మణుడను అన్నప్పుడు ఆ నేను అహంకారము నేను పండితుడను అన్నప్పుడు ఆ నేను అహంకారము ఈమెను ఈమె నా భార్య అన్నప్పుడు ఆమె అహంకారము వీళ్ళు నా సంతానము అన్నప్పుడు నా అహంకారము వీళ్ళందరినీ నేనే పెంచి పోషిస్తున్నాను అన్నప్పుడు నేనే అహంకారము ఇది మీ దృష్టాంతాల గురించి చెప్పానంటే నేను సందేహంగా ఉండకుండా ఉండడం కోసం అహంకారము అనేది స్పష్టంగా తెలిసింది కదా అది ఈ అహంకారము అది కూడా ఆత్మకాలము అది కూడా నీచేత తెలియబడుతూ ఉంటుంది ఉదాహరణకి నేను ఒకప్పుడు చాలా అహంకారంగా ఉండేవాడిని ఇప్పుడు కొంచెం అహంకారం తగ్గి కొంత సౌమ్యంగా ఉంటున్నాము అని మనిషి తనకి తానే తెలుస్తూ ఉంటుంది తనకి తానే తెలుస్తూ ఉంటుంది నాకు యువనలో ఉండగా చాలా అహంకరించేవాడిని ఇప్పుడు కొంచెం సౌమ్యంగా ఉంటున్నాను నేర్చుకున్నాను సౌమ్యంగా ఉండడం అని మీరు అన్నారనుకోండి దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది మీ యుద్దు మీకు అనుభవానికి వచ్చే అహంకారము కూడా మీకంటే ఇతరముగా ఉండు అహంకారమును కూడా ఇతరము ది అదర్ ఎర్ ఫోర్ నాట్ ది ఆత్మను చేసేస్తే ఇంకా ఆత్మ ఏమిటవుతుంది అదిగో ఏది మిగిలిందో అది ఆత్మ ఏం మిగిలిందండి ఏం మిగలలేదు మిగిలింది ఒక తెలివి ఒక చైతన్యం మిగిలింది ఈ అహంకారాన్ని బుద్ధిని మనస్సుని ఇంద్రియాలని క జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని దేహాన్ని జగత్తుని ఈ సర్వమును సాక్షిగా ఉండి దర్శిస్తూ నిర్లిప్తంగా దేనితోటి లోపాన్ని పొందకుండగా ఉండే ఆ చైతన్యం ఆ ఎరుక సాక్షి అయిన ఎరుక సాక్షి చైతన్యం అని అంటారు ఆ దానికే క్షేత్రజ్ఞహాన్ని కూడా పేరు ఆ చైతన్యం ఏదైతే తనదో అది ఏ ఆత్మ అది ఈశ్వరుడే అహమాత్మ గుడాకేష సర్వభూతాశ స్థిత ఈ ఆత్మా అనేది ఎలాగంటుందంటే ఈ ఈ జగత్తులో ఎక్కడెక్కడ ఏది ఉంది అనే అనుభవానికి వస్తుందో ఆ ఉ ఆ ఆత్మ ఇప్పుడు ఘటము ఉన్నది అని మీరు అన్నారు ఘటము ఉన్నది అని ఘటం చెప్తున్నారు మీరు చెప్తున్నారా మీరు చెప్తున్నారు తెలిసి చెప్తున్నారా తెలియకుండా చెప్తున్నారు తెలిసి చెప్తున్నారు తెలిసి చెప్తున్నారు అంటే తెలివి మీద ఘటాంగా ఇది దేని యొక్క తెలివి ఇందుక యొక్క తెలివి ఇంటికి యొక్క తెలివి హిందీ ఏంటి కదా తెలివి కాబట్టి తెలివి మీద ఉండడం ఘటాన్నినా కాదు ఆ ఉనికి కూడా మీ యొక్క ఉనికి అంటే ఘటము ఉన్నది అని మీరు అంటే దాని అర్థమైతే చూస్తుండే మీరు ఉన్నారు ఘటము ఉంది అంటే మీరు ఉన్నారు నెక్లెస్ ఉంది అంటే అర్థం ఏంటి బంగారము ఉంది నెక్లెస్ ఉంది అంటే బంగారము ఉన్నది కంకణం ఉంది అంటే బంగారము ఉన్నది కాబట్టి ఆ విధంగా ఘటము ఉంది అంటే ఆత్మ ఉన్నది అక్కడ మీరు ఆలోచించి చూడండి దీన్ని ఎవరికి వాళ్ళు విమర్శించేసి తెలుసుకోవాలి ఘతము ఉంది అంటే ఘతము ఉంది అనే జ్ఞానము ఘట దేశంలో కలుగుతుందా హృదయ దేశంలో కలుగుతుందా హృదయ దేశంలో కలుగుతుంది కాబట్టి హిందీ అనే హిందీ యొక్క జ్ఞానము హిందీ యొక్క జ్ఞానం ఎక్కడుంది ఇక్కడుంది హిందీ యొక్క జ్ఞానం ఇక్కడ హిందీ బయట ఉంటుందా హిందీ యొక్క జ్ఞానం ఎక్కడుంటే ంది కూడా ఇ ఏది ఉందో అదే తెలివి ఏది తెలివియో అదే ఉనికి సతే చి సతే అది ఆత్మ కాబట్టి ఎక్కడెక్కడ ఏది ఏది ఎప్పుడెప్పుడు ఉందని మీరు అనుకుంటున్నారో ఆ సర్వము ఆత్మయే అంటే ఇప్పుడు మనం ఏమని చెప్పచ్చు సకలములైన ఉనికి ఎగ్జిస్టెన్స్ మూలమునందు ఉన్న అఖండమైన సత్తి ఆత్మ అది ఈశ్వరుడు మీరు కూడా అదే అధ్యక్షదానికి ఆత్మ అని పేరొచ్చు తర్వాత ఆత్మ అంటే తెలుసునండి సకలములైన జ్ఞానములకు మూలమునందు ఉండే తెలివి ఆత్మ మీకు మీ మీ గురించి మీరు ఆలోచన చేయండి మీ స్వరూపాన్ని మీరు పరిశీలించండి మీరు స్వప్నావస్థ అనుభవానికి వచ్చిందనుకోండి ఏమిటా అనుభవము అంటే స్వప్నావస్థలో మీకు కనపడిన ఒక ప్రపంచం ఏదైతే కలదో అది మీకు తెలుస్తూ ఉండింది అంతే కదా మీ తెలివి ఎందు స్వప్నావస్థ ప్రకాశించింది కాబట్టి స్వప్నావస్థ అంటే మీ తెలివియే మీ తెలివియే స్వప్నావస్థలాగా భాషించింది సినిమా సినిమా అంటే ఏమిటి ఆ ప్రాజెక్టర్ దీపం యొక్క కాంతియే సినిమా లాగా ప్రకాశించింది ఫస్ట్ షో సినిమా చూసారండి ఫస్ట్ షో సినిమా అనుకోండి అది ఏమిటది ఆ దీపకాంతియే సెకండ్ షో సినిమా ఆ దీపకాంతియే మ్యాట్లీ సినిమా దీపకాంతియే మూడు స్టేట్స్ అలాగే స్వప్నావస్థలు అన్నీ తెలుస్తున్నాయి కదా అంటే మీ గెలి జాగ్రత్త వస్తులన్నీ తెలుస్తున్నాయి కదా నీ తెలివియే ఆఖరికి నిద్రలో కూడా ఏమీ తెలియకుండా నిద్రపోయానని తెలిసింది కదా మీ తెలివియే హాయిగా నిద్రపోయానని కూడా తెలిసింది కదా హాయి అనేది తెలిసింది కదా అది కూడా మీ తెలివియే కాబట్టి అన్ని జ్ఞానములకు ఆ జ్ఞానములు సుశుక్తి యొక్క జ్ఞానం కావచ్చు యొక్క జ్ఞానం కావచ్చు యొక్క జ్ఞానం కావచ్చు కవర్ అయితే నీకేం మిగతలేదు ఆ జ్ఞానాలే ముక్కలు ముక్కలు ముక్కల కింద ఉంటాయి బట్ నేను మొత్తం సకల జ్ఞానాలని కవర్ చేసి వరస ఈ జ్ఞానములన్నిటికీ మూలంలో ఏ చైతన్యము ఆ ఎరుక ఆ చైతన్యము అది ఏ ఆత్మ అది ఏ ఈశ్వరుడు మీరు తెలుసుకోగలిగితే అది మీ తర్వాత ఆత్మ అంటే ఏమిటో చెప్తున్నా గమనించారా ఆత్మంటే ఏమిటో ఆత్మంటే మేనతో కొడుకో మేనమావ కొడుకో అనుకోకండి ఆత్మ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ దీని పేరే ఆత్మవిద్య ఎనివే చూడండి మీరు గమనించండి మీరు కుక్కకి ఏదైనా బ్రెడ్ ముక్క వేశారనుకోండి అప్పుడు దాని ముఖంలో ఒక ఆనందం ఉందా లేదా ఆనందం కనపడుతుందా కనపడదా అది ఆ కుక్క ఆ బ్రెడ్ని తిని పద్ధతి చూస్తే చాలా ఉత్సాహంతో తింటున్నది కదా మనం అంత ఉత్సాహంతో ఫోన్ చేస్తుంది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అయ్యో ఏటీ సో కానీ చక్కటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు మొహమాట పడదు అలా వెళ్ళిపోయి మీద పడి తీసేసి తినేస్తుంది ఉత్సాహంగా తినేసి ఆ నాలుకతో పదాలను దంతాలను అన్నింటినీ కూడా స్పృశిస్తూ అది దాని మొహంలో ఒక ఆనందం కనపడుతుంది ఆ ఆనందంతో చూసి తోకేలా ఇలా జాడిస్తుంది ఆ కుక్కలో మీకు ఏమి కనపడింది ఆనందం ఒక అనుభవం కనుక కోతి కూడా అంత పిల్లి కూడా అంతే సకల పశువులు సో మీరు అరటి పండు ఇచ్చారనుకోండి దేనికి గోవుకి ఆవుకు అరటి పండు ఇచ్చారనుకోండి అది అలా లాగేసుకుని నైలేసి అలా దాని కళ్ళల్లో ఒక ఆనందం కనపడుతుంది సో సర్వానుభూతాన్ని సకల ప్రాణులు కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి సో ఒక మహాత్ముడు చెప్పాడు చెట్టుకి నీరు నీరు పోసేసడుకోండి ఆ చెట్టు కూడా ఆనందాన్ని అనుభవిస్తుంది అని జగదీష్ చంద్రబోస్ అనే సైంటిస్ట్ ఏమో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి చెట్టుకు నీరు పోసి ఆ ఎలక్ట్రాన్స్ తోటి దాని గ్రాఫ్ ఎలా ఉందో చూసాడు చెట్టు లోపల చలన ఉంటుంది కదా ఆ గ్రాఫ్ చూస్తే అది పైప్ పాయిన్ చెట్టుని కట్టితో కోసి అప్పుడు గ్రాఫ్ చూస్తే చెట్టు సుఖం దుఃఖం మనుషులు కూడా మనిషి బ్రెయిన్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి చెట్టుకు నీళ్లు పోస్తే ఆ చెట్టులో ఒక ఆనందం కనపడుతుంది మీరు గంట పోయిన తర్వాత వచ్చి చూస్తే ఆ చెట్టు నవనవలాడుతూ ఉంటుంది ఆ మొక్క కాబట్టి దాంట్లో కూడా ఆనందం కనబడుతుంది ఇంకా మన జీవితంలో మనం చూసుకుంటే మనసులకేసి చూస్తే మనస్సులు కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు మీరు బిచ్చగాడు వచ్చి అయా అని అడుగుతారు అయ్యోపోనుకోండి వాడు ముఖం అవలబట్టిపోతారు మీరు వాడికి అయినా కొంచెం వాడి మనస్సుకి నచ్చే విధంగా ఒక రూపాయలు ఇచ్చారనుకోండి వాడి ముఖంలో ఆనందంగా కనపడు అలా క్షణమే కనపడతాడు ఒక క్షణ మీ దగ్గరే కనపడే ఆనందం చూపించుంటే ఇంకోహిల దగ్గర మళ్ళీ వసూలు చూసుకోవటారంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు కంగారు కంగారుగా అక్కడికి చూసి టాక్ వచ్చేసి ఇంకో తోటికి వెళ్ళిపోతారు కానీ ఇంకో చోటుకి వెళ్ళిపోయి ముందు మటుకు ఒక క్షణం ఆనందంగా ఉంది ఒకప్పుడు ఈ ఆనందము ఆ బిచ్చగాడు ఓ పిల్లాడిని ఎత్తుకుని వచ్చి బిచ్చగా ఎత్తుకుంటున్నాడు అనుకోండి వీటికి మీరు పది రూపాయలు ఇస్తే ఆ బిచ్చగాడి కళ్ళల్లో ఆనందం కనపడుతుంది ఆ పిల్లవాడు కూడా సమస్య చేస్తాడు కావని ఇప్పుడు మన తల్లిరో తల్లు ఎవరిలో బిచ్చుతున్న వాళ్ళకి మంచిగా డబ్బులు వచ్చాయని పిల్లవాడికి కూడా తెలుసుకుంది దాంతో వాడికి కూడా లాభం కలుగుతుంది ఆ పిల్లవాడు కూడా కొద్దిగా ఆనందం వాడుకోవడం కలుగుతుంది ఈ రకంగా సకల మానవులు కూడా ఏదో రకంగా ఏదో గొప్ప చాలామందికి దుఃఖిస్తూ ఉంటారు దుఃఖం యొక్క పాలు ఎక్కువ సంసారంలో ఉంటాం సంసారంలో పీపుల దాకా కూలికిపోయి ఉంటారు వాడికి దుఃఖం తప్ప ఇంకేముంటుంది ఇప్పుడు మనిషిని ఎసదలో పీపుల దాకా తప్పిస్తూ పెట్టారనుకోండి వాడు ఏం సుఖపడగలుగుతారు ఈ సంసారంలో అలా ఉంటారు పీపుల్ దాకా దీసిపోయి ఉంటారు క్రేసి పీపుల్ ఆర్ జస్ట్ అసలు ఆ సంసారాన్ని తగ్గించుకుందాం ఆలోచన కూడా ఉంది ఓవైపుడు దుఃఖించేస్తూ ఉంటారు అయ్యో మాకు కష్టం వచ్చేస్తుంది మాకు దుఃఖం వచ్చేస్తుంది అని ఉంటారు ఈ సంసారంలో ఎలాంటి వారంటే వాడు వాడు చిన్న కొరడా పట్టుకుని కొట్టేసుకుంటూ ఉంటారు కొట్టేసుకుంటారు ఉభయ రక్తాలు కాకపోతున్నాయి మంట పుట్టేస్తుందని అరిచేస్తో ఏడ్చేస్తూ మళ్ళీ ఇంకో రోజు కొట్టేస్తుంటారు సంసారంలో ఉంటారు సంసారంలోకి వెళుకుతూ ఉంటారు దుఃఖాలు వచ్చేస్తూ ఉంటాయి ఆ దుఃఖాలను కొలో దుఃఖించేస్తో ఏడ్చేస్తో ఉంటారు ఆ ఏడుపులో భాగంగా దేవుణ్ణి దేవుణ్ణి తిరుగుతారు దేవుళ్ళని తిడతారు దేవతలను తిడతారు కలియుగ వచ్చేసిందంటారు ధర్మం పోయిందంటారు ఇదంటారు అదంటారా ఎవరిలో పడితే వాళ్ళని తిడతారు సో తమలు తిట్టుకుంటారు ప్రారంభం అంటారు డెస్టినీ ఉంటారు ఏదో పేరు పెట్టి తిట్టుతూ ఉంటారు ఆ ఫ్రస్ట్రేషన్ అలాగే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేది ఉండదు డెస్టినీ డెస్టినే ఉంటాడు ఇన్వెస్టిగేట్ చేసి ఏమి ఉండదు ఉండదు ఇంకా మోఖంగా గతాన్ని పెట్టుకోవాలి ఒకహా అన్నట్టుగా అలా సంసారంలో పనులు ఉంటారు సంసారం ఎందుకంటే సంసారంలో అలాగే తిట్టుపోసుకుంటున్నాడని మీరు అలా అనుకోదు సంసారాన్ని సంసారాన్ని పరిశీలిస్తే వైరాగ్యం కలుగుతుంది అందుకోసం వైరాగ్యం కోసం కాబట్టి ఈ సంసారులు అలా దుఃఖప్రాయులుగా ఉంటారు అంటే ఎక్కువ భాగం దుఃఖాన్ని టెన్షన్ని స్ట్రెస్ని బలి కన్సర్ బెంగా అవన్నీ పెట్టుకుని ఉంటారు ఎక్కువ భాగం కానీ అంతటి బెంగలోనూ అంతటి భయాల్లోనూ అంతటి కామనల్లోనూ అంతటి దుఃఖప్రాయమైన జీవితంలో కూడా అప్పుడప్పుడు వాడికి హృదయంలో ఒక ఆనందం అనుభవానికి వస్తుంది అది వాటి మాట దేశం ఎంతో ఒక అందుకు ఆనందం అనుభవానికి వస్తుంది వాడికి తెలియకుండా అనుభవానికి వస్తుంది ఉదయించే సూర్యుడిని ఒక్క అర నిమిషం సేపు టెన్ సెకండ్స్ టు థర్టీ సెకండ్స్ వాడి సంసారమంతా బదుటికొచ్చేస్తుంది దాని అంతటికీ డ్రాప్ అయిపోతుంది ఒక్కసారిగా ఆనందం ఆనందం కలిగిన మళ్ళీ కెమెరా స్వీచ్ నొక్కే ప్రయత్నం చేసేటంటే మళ్ళీ సంసారం బ్యాక్ వచ్చేస్తుంది ఎందుకంటే కెమెరాలో బొమ్మ సరిగ్గా వచ్చిందో రాలేదో అనుకున్నాడంటే కొన్ని సంసారంలో ముందు కాబట్టి సంసారంలో తలముంతలవుతున్న వాడికి కూడా ఎంతో కొంత ఆనందం అనుభవానికి వస్తూ ఉంటుంది నీకైనా ఎవరికైనా విద్వాంసుడే కానక్కర్లా పండితుడే కానక్కర్లా చదువుకున్నవాడే కానక్కర్లా గీత యొక్క విద్యార్థి కానక్కర్లా రిక్షా తక్కుకునే వాడికి కూడా ఆనందం అనుభవానికి వస్తుంది ఓ బేర దొరికిందంటే ఆనందం కలుగుతుంది వాడు తిప్పిచ్చేటంటే ఆనందం కలుగుతుంది సో ఆటోవాడికి ఎవరినైనా బుట్టలో వేస్తే వాడికి ఆనందం కలుగుతుంది ప్రతి ఆటోవాడికి వీడి దగ్గర పది రూపాయలు ఎక్స్ట్రా వీడిని బుట్టలో వేసి మనం లాగేస్తాము అంటే వాడికి ఆనందం కలుగుతుంది సో స్పీక్గా ప్రతి ప్రాణికి ఎంతో కొంత ఆనందం వీటిని క్రమ్స్ అంటారు ఇంగ్లీష్లో క్రమ్స్ ఆఫ్ జాబ్ సంస్కృతంలో వాక్యం ఉంటుంది ఏకస్యవ ఆనందస్య సర్వాణి భూతాన్ని మాత్రం ఉపజీవంతి ఈ సకల ప్రాణులకు కలిగే ఈ ఆనందము యొక్క పుంపరల్ స్పార్క్స్ ఆర్ డ్రాప్లెట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఏవైతే ఉన్నదో అవన్నింటికి సోర్సు ఒకే మహా ఆనందమే దానికే ఆత్మా అంటే అంటే అర్థమట్ ఇది మీకు ఒక నిమిషం సేపు ఆనందం కలిగిందంటే మీరు ఆ ఆత్మ యొక్క కౌమిల్లో చేరేరు అనమాట మరి నిమిషం అవగానే పోయిందే ఆనందం ఎందుకలా అయింది అంటే మీరు ఆ ఆత్మ నుండి దూరంగా జరిగిపోయారు అనమాట ఇది ఎలాగంటే నీడలోకి వచ్చేప్పటికి చల్లదనం మళ్ళీ వెళ్ళిపోయి ఎండలో నిలబడితే మళ్ళీ మీకు దుఃఖమే కలుగుతుంది అలాగే ఆత్మ యొక్క ఆలింగనంలోకి మీరు వెళ్తే మీకు ఆనందమే తప్ప ఇంకేమిటి కాదు ఆత్మ నుంచి క్షణకాలం మీరు దూరం అయిపోతే మళ్ళీ సంసార దుఃఖంలో పడిపోతూ కాబట్టి ది సింగిల్ సోర్స్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ ఇన్ దిస్ ఇన్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇంద్రుడికి ఆనందం కలిగితే యక్షులు కుబేరులు గంధర్వులు వాళ్ళకి ఆనందం కలిగితే వాళ్ళకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది ఎప్పుడూ ఆనందంగానే ఉంటారని పురాణాల్లో చెప్తాను ఆ ఆనందం కూడా ఆత్మానందమే ఆత్మయే అమెరికాలో వాళ్ళకి కెనడాలో వాళ్ళకి ఆనందం కలిగితే మనకంతా ఎక్కువ ఆనందం కలుగుతుందని ఎక్కడ కూర్చొని మనం అనుకుంటాం అక్కడికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళకంటే మనమైనా ఏమైనా మన పాలిటిక్స్ మన గోళ మన ఎండలు ఎలా ఉన్నా వాళ్ళకంటే మనమైనా ఏమని అక్కడికి వెళితేదాని తెలియదు సో కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ ఆనందం కలిగినా వారు ఒకే ఆత్మ యొక్క ఆనందాన్ని వారు పొందుతున్నారు అని అర్థం కాబట్టి అది ఆత్మ అంటే ఎలాగైతే ఇంకో రకంగా చెప్తా ఆత్మ నీటి బిందువులన్నీ కూడా వాస్తవంగా నీరే బిందువులు వేరువేరుగా ఉన్నట్లు అనిపించినా నీటి బిందువులన్నీ కూడా చిన్న పెద్ద అన్నీ కూడా నీరే అగ్ని యొక్క మినుగులు స్పార్క్ చిన్న పెద్ద ఎన్ని ఉన్నా కోట్లు కోట్లు ఎన్నీ ఉన్నా అవన్నీ కూడా అగ్నియే శ్వాసలు తీర్చేది విడిచిపెట్టేది తీర్చేది విడిచిపెట్టేది శ్వాసలు అంతవల్లి శ్వాసలు లెక్కేసుకుంటారు వీడి జీవితంలో ఎన్ని శ్వాసలు ఉంటాయి ఈ యానం లెక్క ఒక వీళ్ళని సాంక్షులు ఉంటారు ఓ సాంక్షలు వేస్తూ ఇలాగ వీడు వీడు ఎన్నిసార్లు నిమిషం అయ్యేప్పటికీ ఎన్నిసార్లు తీల్చి విదిలిపెడతాడు యావరేజ్ వీడు ముక్కు ద్వడ వేస్తే వాళ్ళు తేడా వస్తుంది అదే యావరేజ్ లేటెస్టే డాకూ తరిగేదీ ఏదో నేను ఊహించి చెప్తున్నా లేటర్స్ ఏమో అరవై సార్లు అరవై సార్లు తీల్చి విదిలిపెట్టాడేమో అది థ్యాంక్ యూ సో మచ్ లెటర్స్టే ముప్పై సార్లు తీల్చి విదిలిపెట్టాడు అనుకోండి అనుకోండి పోనీ ఓ నిమిషంలో ఓ ముప్పై శ్వాసలు ముఫై విశ్వాసాలు ముప్పై విశ్వాసాలు తేల్చడం ముప్పై నిమిషాలు అప్పుడు రోజుకి ఎంత అవుతుంది ముప్పై ఇంటూ అరవై ఇంటూ అంటే వన్ ఇయర్ ఇంటూ వీడికి ఎనభై వేల ఐదు ఉందని అనుకున్నా యావరేజ్ ఇంటూ ఎనభై ఫైవ్ కూడికి క్యాల్కులేటర్లో వేస్తే మనకు పెద్ద నెంబర్ వస్తుంది అబ్బాశ్వాస ఒకటికి ఇలాగ ఇంతమందికి ఎన్ని శ్వాసలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే వాయువు అలాగే అవకాశములు ఎన్ని ఉంటే అవన్నీ కూడా ఒకే ఆకాశము అవకాశం అయ్యకుండా దేవులో అవకాశం ఉంది ఇంకేతంలో తాళం చేతిలో వేసుకున్నాను అయితే పుస్తకం పెట్టుకునేది అవకాశం చాలు అందుకోసం సంచి అయితే కూర్చుని పాఠం చెప్పుకునేది అవకాశం చాలా అందుకోసం హాలు ఒకటి కట్టుకున్నాము కాబట్టి అవకాశములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఆకాశములే అంతే కదండి అలాగే నేను అనే అనుభవాలు ఎన్నైతే ఉన్నాయో నేను నేను శుద్ధమైన నేను ఆ నేనుకి ఇంక వీటిని వాటిని మనం డెఫినేషన్స్ ఏం పెట్టకూడదు నేను కులం వర్గం వర్ణం మతం ప్రాంతం అవన్నీ పెట్టకూడదు నేను ఏమీ పెట్టకుండగా నేనికి ఏది పెట్టకూడదు మీరు ఏది పెట్టద్దు అంటే ఏది పెట్టే ఏమిటి పెట్టద్దు అని మీరు అడిగితే చెప్పాను ఇప్పుడే లిస్టు ఇంకొకరిని యాడ్ చేస్తాను రిలేషన్స్ నేను తండ్రిని నేను తండ్రిని అంటే ఇప్పుడు నేను తండ్రిని అంటాను ఎస్సెన్షియల్గా తండ్రి కాదు కొడుకు ఒకరికి ఎదురకుండా వచ్చి నిలబడితే తండ్రి వాడు నిలబడకపోయినా వీడు భావనలోకి రావాలి కానీ ఫిజికల్ గా రాకపోయినా భావనలోకి ఒక యంగ్ మ్యాన్ రావాలి ఒకరాడు భావనలోకి వస్తే నేను తండ్రిని అని అనుకుంటాడు వాడు భావనలో రాకపోతే వీడేమిటి తండ్రి కాదు కాబట్టి తండ్రి అన్నది రిలేటెడ్ టు సమరియల్స్ రిలేటెడ్ టు somebody else, తండ్రి వేఆర్ నాట్ ఆస్టింగ్ అబౌట్ దాట్ వేఆర్ ఆస్టింగ్ వాట్ ఆర్ యూ నీ అంతటి నువ్వు ఏమి చేయాలని అడుగుతున్నావు వాడికి తండ్రి అదే వాడి తండ్రి మాటలు అలా చెప్పటం నీ అంతటా నువ్వు ఏంటి అప్సల్యూట్లీ ఐ నేను అప్సల్యూట్గా నేను రిటైర్ అయ్యాను ఒకటి ఇలాంటి సీనియర్ అలాంటివి చూపించద్దు దేహాన్ని బట్టి చూపించద్దు అప్సల్యూట్గా నేను అంటే ఏంటి అని కనుక మీరు విచారం చేసినట్లయితే నేను తెలుసుకుంటుంది ఏమని నేను అంటే ఉందిగా నేను ఉన్నాను ఎలా ఉన్నాను తెలివినై ఉన్నాను ఉండడం లేరు తెలియడం లేరు కాదు ఉండడమే తెలియడం తెలియడమే ఉన్నాను నేను ఉన్నాను అని నేను తెలుసుకున్నాను అని మీరు పరిశీలించుకోండి పరిశీలించుకుంటే నేను ఉన్నాను అవును నేను తెలుసుకున్నాను అవును ఏది తేడా ఏమి తేడా నేను ఉన్నాను నేను తెలుసుకున్నాను కాబట్టి నేను అంటే అప్సల్యూట్ గా సచిత పరిచ్ఛిన్నమే అవ్వచ్చు పరిచ్ఛిన్నమే అఖండమేం కాకపోవచ్చు సచ్యత ఇక్కడో సచ్యత ఇక్కడో సచ్యత ఇక్కడో సచ్యుత్ అలాగా ఎన్ని ప్రాణులు ఉంటాయి అన్ని ప్రాణుల ఎందు కూడా సచిత ఉంటుంది కుక్కలు నక్కలు పిలు సితులు ఇటన్నిటి ఎందు కూడా నేను ఉంటుంది నేను ఉంటున్నాను ఎప్పుడైనా కోతి వెళ్ళి కుక్కలతో కలవడం చూసారా మీరు కుక్కలు వెళ్ళి కోతులతో కలిస్తే కలవ ఓ కోతి వెళ్ళి మిగతా కోతులతోటే కలుస్తుంది ఎందుకంటే నేను కోతిని అని అనుకోదు కోతి అంటే దానికేం తెలుస్తుంది నేను అది కోతిని మనం అనుకోండి కానీ నేను అనే సెన్స్ దానికి ఉంటుంది నేను ఒక విశిష్టమైన సెన్స్ దానికి ఉంటుంది ఆ సెన్స్ని పెడితే ఈ కోతులు గుంపులు తీసుకుంటుంది కుక్క అదే సెన్స్ని బట్టి కుక్కలతో బట్టి తిరుగుతాయి మనిషి అదే సెన్స్ని బట్టి మనుషులతో పాటు తిరుగుతాడు సో ఆ నేను ఇలాగంటే నేనులు ఎన్నున్నాయి ఎన్నో ఉండడం ఏంటండి అనంతంగా ఉంటాయి ఈ నేనులన్నీ ఒకే ఆత్మ ఎలా అయితే బిందువులన్నీ ఒకే నీరు అని మీకు కదా అల్టిమేట్గా ఈ నేనులన్నీ ఒకే ఆత్మ ఆత్మంటే ఆ విధంగా వ్యాఖ్యానం ఈ ఆత్మ గురించి ఇంకో రకంగా వ్యాఖ్యానం చూడండి నేను అని చెప్పి నేను అంటే అర్థమేమిటి నేను అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని అడిగాను ఇప్పుడు మీరేం చెప్తారు అయ్యా మీరే కదా నేను అంటున్నారు స్వామి తపవేదానంద గారు ఇలాగ ఏదో అక్కడ ఇక్కడ పద్మరావు గారు నివాసి అని చెప్తారు అంతే కదా దానికి ఏమంటారంటే మేము యొక్క వాచ్ ఇప్పుడు అయా మీరెవరు అని అడిగారు అనుకోండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి మీరు వెళ్తా ఉంటే అయా మీరెవరు అని అడుగుతారు మీరెవరు అని అడగారండి ఐడెంటిటీ కార్డు చూపించుకుంటారు అంటే రెండు ఒకటే ఐడెంటిటీ కార్డు చూపించమంటే అర్థమేంటి మీరెవరు అని అడిగినట్టే కాబట్టి మీరు ఐడె మీరెవరు అని అడుగుతారు వెళ్తే మీరేం చూస్తారు ఐడెంటిటీ కార్డు చూపిస్తారు ఐ name is so-and-so, resident of so-and-so, address on to me, with this face and a face on to me. That is the I. And that is the vatsiyarthamon that is a literal meaning. Literal meaning, I. Adika is here, I. Aham, Atman, a literal meaning because vatsiyarthamon that is అది ఎలాగంటే మీరేం చేయాలి ఈ వాచ్యార్థాన్ని పక్కన పెట్టాలి అంటే ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి నెటారుగా కూర్చొని కళ్ళు కూర్చుని కూర్చోవాలి చూడాలి కదా మరి నేను చూడాలంటే నేను చూడాలంటే ఎలా ఈ బయట చూస్తారా నేను తనలో తాను చూసుకోవాలి అంటే బయట చూడటం మానేయాలి బయట చూడటం మానేసి తనలో తాను నేను నేను అని నేను తోటి ఉండాలి మిస్టే విత్ ఐ ఐ అహం అహం మిస్టే విత్ ఇట్ అందు అదో పద్ధతి ఇంకో పద్ధతి ఏంటంటే నేను ఎవరు నేను ఎవరు వెంటనే నేను ఎవరు అంటే నేను సుబ్బారావుని అనకూడదు అది వాచ్యార్థం అయిపోతుంది మీ పేరు పెట్టకూడదు అక్కడ సుబ్బారావు కలుపుతూకుంటున్నావు అది కాదు ఇక్కడ కావాల్సింది ఐడెంటిఫీ ఐడెంటిటీ కార్డు కాదు కాబట్టి నేననే ఈ అనుభవం ఏమిటి ఏ సహ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది ఈ నేను అని కనుక మీరు ప్రశ్న వేసుకుని అది కొంచెం అభ్యాసం చేస్తే అప్పుడు మీకు అనుభవానికి వస్తుంది ఏమిటి అనుభవానికి వస్తుంది ఇది వాక్యార్థం ఏమీ ఉండదు ఆ అనుభవంలో అన్నీ పోతే నేను తల్లి నీటలు ఏం కొడుకునే బాధ్య ఇవే ఉండవు అప్పుడు మీకే అనుభవానికి వస్తుందంటే ఈ నేను అంటే సత్ చి అది నేను అని ఒక అనుభవాల కోసం నేను అంటే ఆ ఉంగుట ఆ ఉంగుట యొక్క అనుభవమే నేను అనుభవము అంటే చిటు ఉంగుట అంటే ఉంగుట ఆ ఉంగుటయే అనుభవము అనుభవమే ఉంగుట సద్రూపమైన అనుభవమే అది మేము అది కనపడదు దాని అది వాక్యార్థం కాదు నెటరల్ సెన్స్ కాదది అది జాగ్రత్తగా వాక్యార్థాన్ని పక్కన పెట్టి పరిశీలిస్తే మీకు స్ఫురించేటువంటి అర్థం చిత్రం ఏంటంటే ఈ ఐ నేను యొక్క లక్ష్యార్థాన్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తే నాకు ఏ లక్ష్యార్థం అనుభవానికి వస్తుందో ఏ ఒక్కరు ప్రయత్నించినా అదే లక్ష్యార్థం మీకు అనుభవానికి వేరువేరుగా అనుభవానికి రాదు అందరికీ ఒకే లక్ష్యార్థం అనుభవానికి వస్తుంది నేను అదిగో ఆ నేను యొక్క లక్ష్యార్థం ఏది గలదో అంటే సచ్యర్థం అబ్సల్యూట్ మీనింగ్ ఆఫ్ నేను ఇస్ సచిత్ సో ఆ సచ్యుత్ అది ఆత్మ ఏ ఆత్మ ఇప్పుడు ఈ ఆత్మ అనేది చూసారా ఇది దగ్గరగా ఉందా దూరంగా ఉందా ఆత్మ దగ్గరగా ఉందా దూరంగా ఉందా సెటిల్ చేయండి అంటే అర్థం ఈశ్వరుడు దగ్గరగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా అని సెటిల్ అయిపోతుంది ఎందుకంటే ఆత్మంటే ఈశ్వరుడే అహం ఆత్మ ఇప్పుడు చూడండి మీరు వాక్యార్థాన్ని గట్టిగా పట్టుకున్నారనుకోండి వాడికే సంసారి అంటే సంసార అంటే వాడు వాక్యార్థాన్ని గట్టిగా పట్టుకున్నాడు వాడే సంసారం ఇప్పుడు ఒక ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చి ఎక్కడ కెనడాలో నేను డివోర్స్కి పిటిషన్ వేద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఆయనకు యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళలో ఉంటాయి అంటే నేను నాన్న డివోర్స్ పిటిషన్ వేసి ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ఏమని అడిగాను అది అలాంటిది ఏం లేదంటే చాలా ఎక్కువైపోయింది ఇంకా నాకు ఓపిక లేదు మరి అటువంటిప్పుడు ఈ డివోర్స్ కూడా ఎందుకు అంటే మరి నేను ఆమె భర్తను కదా ఆ టైటిల్ పోతే మంచిది కదా దేనికి మంచిది డబ్బులకి మంచిది అనుకుంటున్నావా అదే డబ్బులకి కాదు డబ్బులు ఆవిడ అడిగినవని ఇచ్చేసాను మరి ఇంకా దేనికి నా మనస్సులో పోవాలి వదిలిపెట్టి ఇప్పుడు వీడిపెట్టే దీనికోసం మళ్ళీ కోర్టు వాళ్ళని ఆశ్రెండ్గా విహం అలా చేస్తా అలా చేయటం డూట్నా అయితే ఒక పని చేయ హృషికేశ్ వెళ్ళు అక్కడ స్వామీజీకి నేను ఫోన్ చేసి చెప్తాను నాకు తెలుసు స్వామియే వెళ్ళి అక్కడ నీకు రూమ్ ఇవ్వమని చెప్తానో అక్కడికి వెళ్ళు రోజు గంగలో స్నానం జపం ఏ రోజు చేస్తూ ఉంటుంది ఎలా కొంత శ్రవణం చేస్తూ నెల రోజులు ఈ నెల రోజుల్లో నేను అనే దాని మీద బాగా అభ్యాసం చేసుకో నేను ఈ భర్త భార్య ఇవన్నీ కూడా టైటిల్స్ మనం పెట్టుకున్నవి తప్ప అవి నేను యథార్థ స్వరూపంలో భాగం కాదని ఈ కలహం పెట్టుకో కలహం పెట్టుకుంటే నేను భక్తను అని అది బాగా బలపడిపోతుంది డ్రాప్ ఇట్ యూ జస్ట్ డ్రాప్ దట్ sense, దాజిన్ బియింగ్ హస్బెండ్ ఇండియన్ లెదాన్స్ అంటే అయిపోయింది డివోర్స్ దీంతో ఒకరినొకరు పట్టుకున్నారో ఎలాగో లేదు ఎలాగూ సెపరేట్ గానే బతుకుతున్నది అయిపోయింది డివోర్స్ ఓవో